వెంకీనా పనుశమం జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆను వన్మోపి సాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే గురు పరంపరా ఓం భద్రం కర్ణే భస్ను యామదేవా భద్రం పశ్యేమాక్షజ్రాంగీస్థన యషేమ దేవదాయుస్తింద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తి నష్టర్క్ష్యో అరిష్టనో బృహస్పతి ం శాంతి శాంతి శాంతి దివ్యోహ్యమోర్తపురుష స బాహ్యాభ్యంతరో్యజహ్రామన శుభ్రక్షరాత్ పరతపర పరత అక్షరాత్ పర ఆ పరబ్రహ్మ పరమైన అక్షరము కంటే పరమైనది ఆ అక్షరపర అన్నీ రిపీటే అక్షరపర బ్రహ్మ పరమైన అక్షరము కంటే పరమైనది అంటే ఇప్పుడు అక్షర శబ్దాన్ని రెండు అర్థాల్లో వాడాం ఒకటి అల్టిమేట్ రియాలిటీ అక్షర పరబ్రహ్మ అది అక్షరము అక్షర పరబ్రహ్మ యొక్క ఏ మాయాశక్తి కలదో ఏ మాయాశక్తి అయితే అవ్యాకృతమో అన్మానిఫెస్ట్ గా ఉండి మేనిఫెస్ట్ అయ్యి జగత్తులతో ఆవిర్భవించినదో సో ఆ మాయాశక్తి కూడా ఈ నామరూపాత్మకమైన జగత్తు కంటే జగత్తునకు కారణం కనుక కార్యం కంటే కారణము ఎప్పుడు శ్రేష్టం కనుక ఆ మాయాశక్తి కూడా అక్షరమే వీటన్నిటికంటే ఈ నామరూపాత్మకమైన జగత్తు ఈ జగత్తులో పంచభూతములు వీటన్నిటికంటే అది పరము శ్రేష్టము ఉత్కృష్టము కారణము పరసిద్ధానికి అర్థం అది సో ఆ మాయాశక్తి కూడా అక్షరమే అది కూడా పరమే తన కంటే తక్కువ ఉన్నటువంటి పంచభూతములు వీటితో పోలిస్తే అది పరము ఈ పరము అయినటువంటి అక్షరము అక్షర పర పరము అక్షరాత్ పరత పరస్మాత్ అక్షరాత్ పరహ సో ఇది అనామరూప నామరూపాత్మకమైన వ్యాకరణం చెంది జగత్తు ఉద్భవించింది వ్యాకరణము అంటే విస్త్రామే సో ఈ నామరూపాత్మకమైన జగత్తుకి మూలంలో మాయాశక్తి కలదు ఆ మాయాశక్తి ఆ పరమేశ్వరుని యొక్క బ్రహ్మ యొక్క స్వరూపములో అంతర్భాగముగా ఉన్నది స్వరూపమే అది స్వరూపమే అయితే మాయాశక్తిని వేరేందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఈ జగత్తునకు కారణము వర బ్రహ్మ అని నిరూపించుట కూడాతే ఆ విధంగా కారణత్వం చెప్పారు ఇప్పుడు మీరు ఆలోచించండి మన ముందు ఎదుర్కొండగా జగత్తు ఉంటుంది నామరూపాత్మకమైన జగత్తు కనపడుతూ ఉంటుంది ఈ జగత్తుని అడ్డం పెట్టుకుని మీరు చేరుకోవాలి జగత్తు ద్వారా ఈశ్వరుణ్ణి చేరుకోవటానికి జగత్తు ప్రయోజనస్తుంది అంతకంటే ఈ జగత్తుతో ప్రయోజనం ఏం జగత్తు రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి మనకు కావాల్సినంత దుఃఖాన్ని అందజేస్తూ ఉంటుంది అదో పర్పస్ అది సహజేస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఈశ్వరుణ్ణి చేరుకోవటానికి అది సహకరిస్తుంది యోగ్యమైన సంస్కారం గలవాడికి ఆ రెండో ప్రయోజనం మనం అందుకోకపోయినట్లయితే జగత్తు నుండి జగత్తు దుఃఖానికి మాత్రమే హేతు అవుతుంది సో ఆ విధంగా జగత్తుని పట్టుకుని జగత్తుని అడ్డం పెట్టుకుని అంటే జగత్తు ద్వారా జగత్ కారణమైనటువంటి పరమేశ్వరుణ్ణి చేరుకున్న తరువాత ఇక మళ్ళీ ఆ జగత్తు ఈశ్వరునికి ఒక లక్షణంగా ఉండదు దానికి ఓ తోకాంతరేము ఉండదు ఇంకా జగత్తు నిత్యది కనుక కారణత్వము అనే స్టేటస్ ఏదైతే కలదో అది కూడా పరమ పరబ్రహ్మణులు ఉండదు అని ఈ ఆభరణములన్నిటికీ బంగారము కారణము అని చెప్పిన తర్వాత మీరు ఈ ఆభరణ దృష్టిని పక్కన పెట్టి బంగారము అర్థం చేసుకున్న సందర్భంలో ఇంకా ఆ బంగారము అంటే బంగారము అంటే బంగారమే ఆభరణములన్నిటికీ కారణము అనే ధోరణి పూర్తిని కేవలము బంగారం రూపంగా మిగిలిపోతుంది దాన్ని కేవల కేవల అని సో ఆ కారణత్వము అనే స్టేటస్ కూడా దానికి లేదు అది ఆ పదానికి అక్షరాత్ పరత పదస్ తదాకాశాఖ్యం అక్షరం సవ్యవహార విషయం ప్రోతం ప్రోత సో ఈ ఈ అక్షర శబ్దం చేత ఇప్పుడు మాయాశక్తి చెప్తున్నాం కదా పరస్పరత అక్షరాత్ పర సో పరమైన మాయాశక్తి కంటే పరబ్రహ్మ పరము సో ఆ విధంగా మనం కూర్చున్నాము ఇప్పుడు ఈ పరబ్రహ్మయందు ఈ మాయాశక్తి ఉన్నది అని ఉన్నది ఎస్మిన్ ఏ పరబ్రహ్మయందు అయితే తత్ అక్షరం అక్షరం అనే పదము చేత వ్యవహరింపబడే ఆ మాయాశక్తి సత్ అక్షరం అది ఈ అక్షర శబ్దం అర్థమవుతుంది కదా పరబ్రహ్మకి అక్షరమే మాయాశక్తికి అక్షరమే రెండింటికే ఒకే పేరు తండ్రికి కొడుక్కి ఒకే పేరు అన్నటువంటి పరిస్థితి అలాగే ఉంటుంది దాన్ని మన వేదాంతం అంటే ఆ టెర్మినాలజీని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కదా ఎనివే సో ఈ మాయాశక్తి పరబ్రహ్మ ఎందు ఏ విధముగా అని ఉన్నది ఆయనకి ఒక గుణం కింద ఉందా ఒక వెనకాల తోక కింద ఉందా ఎలా ఉంది మాయాశక్తి పరబ్రహ్మయ్య ఎస్మిన్ గత అక్షరం ఆ మాయాశక్తి ఆ పరబ్రహ్మయ్య ఎలా ఉంది ఓతం ప్రోతజ్ఞత ప్రోత భావము చేత ఆ పరబ్రహ్మయందు ఉంది మీరు నాకు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి డ్యాన్స్ చేసే శక్తి ఉన్నది కదా డ్యాన్సింగ్ శక్తి ఆ డ్యాన్సర్లో ఎలా ఉంది ఓతప్రోత భావం అంటారు అంటే ఆయనలో విడదీయరాని విధంగా కలిసిపోయి ఉన్నది ఈ ఓత ప్రోతా ఓత ప్రోత అంటే తానాభాన తానాభాన ఓత ప్రోతావ అంటే ఇంకా విడదీయడానికి వీరలేదు దీన్ని ఇంగ్లీష్లో వెబ్ అండ్ వెఫ్ వెబ్ అండ్ వెఫ్ పడుగు పేక కరెక్ట్ సో దీన్ని ఓతప్రోత భావాల్ని గీతాచార్యులు కూడా వాడారు ఇత్రేమణిగ నా ఇవ్వన్న చోట ఓతమ్మను ప్రోత ప్రోతమ్మను ఏదో ఒక పదాన్ని వాడారు ఓత ప్రోత భావం అంటే తానా బానా పడుగుపేక పడుగుపేక అంటే అర్థం ఇంకా విడదీయడానికి వీలు ఇప్పుడు మీకు నేను ఈ ఓతప్రోత భావాల్ని మోడర్న్ సైన్స్లో వాడతా ఎలా వాడారు ఐన్స్టైన్ ఏమన్నాడంటే ద యూనివర్స్ ఈ ఇది యూనివర్స్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఫ్యాబ్రిక్ ఆఫ్ స్పేస్ టైం స్పేస్ టైం యొక్క స్పేస్ టైంలో జగత్తు ఓతప్రోత భావంలో ఉంటుంది అంటే మీరు జగత్తుని ఏదైతే అంటున్నారో దానిని స్పేస్ టైం నుంచి మీరు విడదీయలేరు అన్నీ కలిసే ఉంటాయి విడదీయడం అన్నది సంభవం కాదు సో ఒతప్రోత భావము ఉంటే అది కనుక ఈ శక్తి ఆ పరమేశ్వరుని ఎందు కొతప్రోత భావము చేత ఉన్నది ఈ మాయాశక్తికి ఓ అందమైన పేరు ఈ మహర్షులు ఉన్నారే ఉపనిషదృషి జ్ఞాని జ్ఞానికి స్వరూపమంతా అలా కళ్ళకు కట్టినట్టుగా కనపడుతూ ఉంటుంది ఈ మాయాశక్తికి ఆకాశము అని ఓ పేరుంది మనకి ఆకాశం పేరు ఈ ఆకాశ శబ్దం అనేక సందర్భాల్లో అనేక అర్థాల్లో వాడతారు ఆకాశము అనే శబ్దం శబ్దము పరబ్రహ్మను బోధిస్తుందో సందర్భంలో ఆకాశ స్థల్లింగా అని బ్రహ్మసూత్రంలో స్థల్లింగా ఆ పరబ్రహ్మ యొక్క లక్షణములు ఉండుట వలన ఆకాశ ఆకాశము ఆ సందర్భంలో ఆకాశము అనే పదము బ్రహ్మసు బ్రహ్మను బోధిస్తుంది అని చాడుద్యు స్థుతిని అక్కడ బ్రహ్మసూత్రంలో బాధరాయనులు అంటారు సో ఆకాశ శబ్దానికి పరబ్రహ్మ ఎలాగైతే అక్షర శబ్దం చేతను పరబ్రహ్మను నిర్దేశించాము అయితే అక్షర శబ్దం చేతను మాయాశక్తిని కూడా నిర్దేశిస్తున్నాం కదా సేమ్ థింగ్ సో ఆకాశ శబ్దం చేత మాయాశక్తిని కూడా నిర్దేశిస్తారు ఈ ఆకాశ శబ్దానికి అర్థం ఏంటంటే గ్రావిటేషనల్ ఎనర్జీ ద మోస్ట్ ఫండమెంటల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దట్ మాయాశక్తి ఇస్ ది గ్రావిటేషన్ సో ఆ రకంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎనీవే So you can really connect it to the modern understanding of universe. That is what I mean. Kanuka, Tani ka akasham honi per bitar, Maya shikhi ka akasham honi per bitar. Maya shikhi written by space time. Swami Vivekananda nantaro sandar dhu lo. What is this Maya? Yavu la on naro? Maya nadhi, Sankarajarju lo, Ayanatanu siddhantarini nalabittukundu kosanjesana kalpa. Anan nar. Idvaita chajarju lo on naro. అంత అసందర్భపు మనుషులు వాళ్ళే కనుమాట ఒకళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు పుస్తకాన్ని కూడా రాసిస్తూ ఉంటారు ఇంత పుస్తకం రాసిస్తారు అంతా ఊక ఏమీ సారంగా ఉండదు నిస్సారంగా ఉంటుంది చూసి దుఃఖంగా ఉంటుంది సో ఇలా వివేకానంద అన్నాడు శంకరాచార్యులు కల్పనేటండి మాయాలతో ప్రకృతి విద్య మాయనంతో మహేశ్వరం అని తర్వాత ఇందరో మాయాసి గురుప ఈయతే ఇత్యాది శృతి వాక్యాలు ఉంటుంటే వేదంలో ఉన్న వాక్యం వేదంలో మాయాశబ్ద ప్రయోగం కనబడుతోంది ఆ అదే అర్థంలో శంకర్ల కల్పన కాదేంటారు తర్వాత ఇట్స్ నాట్ స్పెక్యులేషన్ మాయా ఈజ్ నాట్ ఎ స్పెక్యులేషన్ మాయా ఈజ్ ది స్టేట్మెంట్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్ వట్ ఈజ్ దట్ ఫ్యాక్ట్ అంటే ఈ జగత్తంతా కూడా ఆ స్పేస్ టైం ఫ్యాబ్రిక్ లో ఉన్నది ఇంటికి కలిగి ఉన్నది దట్ స్పేస్ టైం ఫ్యాబ్రిక్ ఈజ్ ది మాయా అని అంటాడు స్వామీజీ యొక్క కాబట్టి దానికి ఆకాశం అనే పేరు ఎందుకు పెట్టారో అప్పుడు మీకు అర్థమైందా ఇట్ ఈస్ ది స్పేస్ టైం ఫ్యాబ్రిక్ ఈ స్పేస్ టైం ఏం చేస్తుందంటే లేని భేదాన్ని సృష్టి కని కనపడి ఇట్లా చేస్తుంది దట్ ఈజ్ ది మ్యాజిక్ ఆఫ్ స్పేస్ టైం దానికి మాయాని పేరు పెట్టడంలో ఆకాశం అని పేరు పెట్టడంలో ఒక స్వారస్యం ఉన్నది ఏదో ఉంటే సందర్భం లేకుండా పేరు పెట్టడం కాదు అలా పెడుతూ ఉంటారు మోడల్గా కొడుకులకి కూతురికి పేర్లు పెట్టేప్పుడు ఏదో గాలివాటంగా పేరు పెట్టారు అలా అలాగ పేరు పెట్టారు ఉపనిషత్తులలో మాయాని పేరు పెట్టారంటే ఇట్ ఈస్ ది మ్యాజిక్ ఆఫ్ స్పేస్ టైమ్ దట్ ఇట్ మేక్స్ యూ సీ ఎడ్యుకేషన్ వేర్ నన్ ఎగ్జిస్టింగ్ దట్ ఈస్ ది మ్యాజిక్ అందుకోసం మాయాని పేరు పెట్టారు దానికి ఆకాశం ఎందుకు పేరు పెట్టారంటే అవ్యాకృతానికి ఆ మాయాశక్తికి ఇట్ ఈస్ ది స్పేస్ టైం ఫ్యాబ్రిక్ ఆఫ్ దిస్ యూనివర్స్ అంచే దానికి అవ్యాకృతం అని పేరు పెట్టారు మన మహర్షులు ఎలా దర్శించారంటే కాలము కాలము అనేది ఆ యొక్క శక్తిగా దర్శించారు ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఈశ్వర్ కాలము అనేది ఈశ్వరుని యొక్క పవర్ కాలం పవర్ ఏమిటండి అని మీరు అనుకోవచ్చు పవర్ను మీరు ఊహ కూడా చేయలేరు కాలము పవ కాల కలయతా కలహ భాగవతంలో ఉంటారు కలయతాం వయం ప్రభవ ఇది మన్వానా బ్రహ్మాదీనామీ కలహ కలహ శిక్షక అని శ్రీధరాచార్య సో మేము సమర్థులము మేము ప్రభువులము అని భావన చేసేటువంటి బ్రహ్మాదులకు కూడా కాలము శిక్ష వేస్తూ ఉంది వాళ్ళందరినీ అందరు కద్దెతా హేనంటారు చూడండి హిందీలో తనలో ఇవిడి చేసుకుంటాం వెరీ సదాం హుస్సేన్ క్యా బాత్ సదాం హుస్సేన్ సదాం హుస్సేన్ ముప్పై ఏళ్ళు ఎదురులేని సామ్రాజ్యాన్ని ఏలేడ ఈరోజునే హీ వాస్ లివింగ్ లైక్ ఎ ర్యాప్ ఇన్ హోల్ అన్ అమెరికా వాళ్ళు వాళ్ళు దే ఆర్ డిస్క్రైబింగ్ ఇట్ ఇట్ ఎ లాట్ ఆఫ్ ఢిల్లీ కోజ్ ఇటీ పౌర్ బ్రేమర్లోనే ఈ వాడు ఎలా అనౌన్స్ చేశాడో తెలిసిన అలా మైక్ డిగ్రీకి రాగానే వీ గాట్ హేమ్ అని అనౌన్స్ చేశాడు వీ గా ఎంత అహంకారం అవుతుందండి అసలైన వాళ్ళందరూ తప్పించకపోయారు అసలు ముషరఫ్ వీళ్ళందరినీ ఆ ఖాన్ వీళ్ళందరినీ వాళ్ళు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అంత ఇంత దురన్యాయం ఇదే కాదు వాళ్ళగా వాళ్ళ తదా వెలితే ఇది యూస్లెస్గా ఇదే పేపర్ టై కాదు ఇది ఏదండి అవి ఎనీకి ఏమీ లేదు అంతా హుళక్కి అసలైన వాళ్ళు ఇక్కడ పాకిస్తాన్లో ఉన్నారు ఇదో ఈ వరల్డ్ పాలిటిక్స్ ఇలాగే ఉంటాయి ఎనీవే సో ఆకాశాఖ్యం అక్షరం అండ్ దెన్ సవ వ్యవహార విషయం ఈ మాయాశక్తి ఉందే ఈ వ్యవహారం అంతా కూడా ఇమిడి ఉన్నది వ్యవహారం అంటే నామరూపాత్మకం జగతి నామరూపాత్మకమైన జగత్ ఏదైతే కలదో ఇదంతా కూడా ఆ మాయాశక్తి ఉంది పొత ఇమిడి ఉన్నది అటువంటి ఆ మాయా మాయాశక్తి కారణము దానికి సో అటువంటి ఆ మాయాశక్తి పరమేశ్వరుని ఉంది పొత పర్వత భావం అలా ఈశ్వరులో భాగంగా ఉన్నది ఈ విధంగా ఆ శృతి వాక్యమును జాగ్రత్తగా భావన చేస్తే మనస్సు ఈశ్వరాకారాన్ని పొందుతుంది ఆ భగవదాకారంగా మనస్సు ఉన్నట్లయితే ఆ మనస్సులో రాగద్వేషాలు కానీ ఇతరులైన ఇమోషన్స్ కానీ స్థానం ఉండదు మనస్సు భగవదాకారాన్ని విడిచిపెట్టి ప్రపంచాకారాన్ని పొందినప్పుడు అంతా దుఃఖం ఇంకా దుఃఖం తప్ప పురోహితుంది ప్రపంచం గురించి ఆలోచిస్తే ఏముంది దుఃఖం తప్పించేముంది ప్రపంచం సో ఇట్ ఈస్ సఫర్ సారో టు నో ఎండ్ దట్ ఈజ్ వాట్ ప్రపంచ ఈజ్ ఎనీవే సో ఓతం ప్రోపంచ కథం పునః అప్రాణాదిమత్వం తస్షేతి ఉచ్యతే ఇప్పుడు చూడండి ఆ పరబ్రహ్మ నుండే మాయాశక్తి పరబ్రహ్మ యొక్క స్వరూపంలో మాయాశక్తి అంతర్లీనమై ఉన్నది ఆ మాయాశక్తియే జగద్పంగా ప్రకటమైనది నామరూపాత్మకమైన జగత్తు ఈ మనహ ప్రాణ అన్నవి మనహ అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ప్రాణహ అంటే యూనివర్సల్ పవర్ సో ఇవన్నీ కూడా యూనివర్సల్ ఎనర్జీ ఇవన్నీ కూడా ఆ రెండు వాటి నుంచే మొత్తం జగత్ వచ్చింది ఇవన్నీ కూడా ఆ మాయాశక్తిలో ఓతప్రాత భావంలో ఉన్నాయి అంటే అక్కడికి ఏమైనట్టు ఈ ప్రాణము ఈ మనస్సు మాయాశక్తి ఎందుంటే ఆ మాయాశక్తి పరబ్రహ్మ ఎందుంటే ఆ పరబ్రహ్మను పట్టుకుని అప్రాణహ అమనహ అని ఎలా అంటారండి అమనాహని హౌ యు హ్యావ్ టు సే పరబ్రహ్మ సప్రాణ సమనాహన్ అనాల్సి ఉంటుంది కదా మరి అప్రాణ అని ఎలా అంటున్నారు అని అని అని మీరు ప్రశ్న వేసుకుంటే విషయతే దానికి సమాధానం చెప్తున్నారు మీరు అమలు చేయాల నిన్న రోజంతా ఈ మాట చెప్పారు కదా మళ్ళీ మొదలుపెట్టలేదు దాన్ని వస్తుంది ఫిట్లీ తగ్గులోట్టితే ఈ చెప్తు చేయవద్దు శంకరని చిన్న పూర్వపక్షం ఎత్తుకుని హీఈ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఆ పరశబ్దాన్ని వ్యాఖ్యానం చేయడం కోసం ఆయన అలాగే చెప్తున్నారు ప్రాణాదయ ప్రా ఉత్పత్తే స్వేనాత్మనా సంతీ సదా పురుషస్ ప్రాణాదినా విద్యమాన ప్రాణాదిమే నటుతే ప్రాణాయ రాజుత్పత్తేరుష ఇవ స్వేనాత్మనా సంతి అత అదిమాన్ ష ఇప్పుడు అప్రాణ అమనాహనగా నీకొంచెం వ్యాఖ్యానం చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఇప్పుడు డ్యాన్సర్ దృష్టాంతం మంచి దృష్టాంతం ఇప్పుడు డ్యాన్స్ మొదలుపెట్టాడు అనుకోండి డ్యాన్స్ ఉంది డ్యాన్సర్ ఉన్నాడు డ్యాన్సర్ ఉన్నాడు డ్యాన్స్ ఉంది డ్యాన్సర్ లేకపోతే డ్యాన్స్ ఉండదు కదా సో డ్యాన్స్ అంటే ఏమిటి ప్రాణము మనస్సు అంతే కదండి క్రియాశక్తి జ్ఞానశక్తి అదే కదా డ్యాన్స్ రెండు యొక్క సమాహారం కేవల క్రియాశక్తిని డ్యాన్స్ అనరు కేవల మనశ్శక్తిని కూడా డ్యాన్స్ అనరు రెండు కలిసిపోయినా డ్యాన్స్ ఇప్పుడు ఈ ఈయన డ్యాన్సర్ ఉన్నాడు డ్యాన్స్ చేస్తున్నాడు అంటే ప్రాణము మనస్సు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ డ్యాన్సర్ డ్యాన్స్ చేయటానికి ముందు ఏమున్నాయి చెప్పండి కేవలము డ్యాన్సర్ ఒక్కడే ఉన్నాడు అంతే కదా డ్యాన్స్ చేయటానికి ముందు అంటే డ్యాన్స్ యొక్క ఉత్పత్తికి పూర్వము ఆయన ఎందు ఆ డ్యాన్స్ రూపంగా ఉండే క్రియా క్రియాశక్తి జ్ఞానశక్తులు ఆయన ఎందు ఆ రూపంగా ఉన్నాయా లేవు కేవలం చైతన్య స్వరూపుడుగానే ఉన్నాడు డ్యాన్సర్ అంటే చైతన్య స్వరూపుడే కదా సో ఆయన ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు ఆయన కూర్చున్నట్టు ఇప్పుడు ఆయన ఎందు ఆయన ఉన్నాడు ఆయనకి సంబంధించినటువంటి డ్యాన్స్కి సంబంధించిన క్రియాశక్తి ఉంది జ్ఞానశక్తి ఉంది కన్యూసేదా నో ఇక నా ఆయన ఉన్నాడు అంతే ఆయన డ్యాన్స్ మొదలుపెట్టాడు ఇప్పుడు ఆయన ఉన్నాడు ఆయన ప్రకటించినటువంటి ఆ డ్యాన్స్ అనే దాని యొక్క క్రియాశక్తి జ్ఞానశక్తి రెండు కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు డ్యాన్స్ మానేసి తనంత తానుగా కూర్చున్నాడు ఇప్పుడు ఆయనలో ఏ ఆయన ఉన్నాడు డ్యాన్స్కి సంబంధించిన క్రియాశక్తి జ్ఞానశక్తి కూడా ఉన్నాయి కన్వసేదా నో అది ప్రకటించినప్పుడు ఉంటాయి ప్రకటించనప్పుడు ఆయన స్వరూపంలో ఉంటాడు ప్రకటమైనప్పుడు మటుకు ఆ చైతన్యమే డ్యాన్స్ యొక్క రూపంగా ప్రకటన అవుతుంది ఇది ఎలాగంటే వీళ్ళు సినిమా చూస్తూ ఉంటారు సినిమా తెర హీరో ఉన్నాడు హీరోయిన్ ఉన్నాడు సినిమా తెర హీరో హీరోయిన్ ఉన్నాడంటే కాంతి నుంచే ఉద్భవించారు వాళ్ళు ది లైఫ్ దట్ ఈస్ స్ట్రోన్ దట్ ఎలో అపియర్స్ యాజ్ హీరో అండ్ హీరోయిన్ సో హీరో హీరోయిన్ దే ఆర్ They have come దే హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ది లైట్ ఇప్పుడు లైట్ ఆ ఫిలిం తీసేశారు ఇప్పుడు కేవలం లైటే ఉంది ఆ లైట్లో హీరో హీరోయిన్ కూడా ఉన్నారా ఫిలిం పెట్టారు ఆ లైట్ hero heroine హీరో హీరోయిన్ కూడా ఉన్నారు Purushaha పురుష purushaha ఆ పరమేశ్వరుడు ఉన్నాడు శుద్ధ చైతన్య స్వరూపు ఆ చైతన్య స్వరూపుడైన పరమేశ్వరుని ఎందు ఉత్పత్తికి పూర్వము అంతే శుద్ధ చైతన్య స్వరూపుడైన పరమేశ్వరుడే ఉన్నాడంతే ఆయన ఎందు ఈ క్రియాశక్తి జ్ఞానశక్తులు ఆయన ఎందు ఉన్నాయా అంటే ఆయన భిన్నంగా ఏమీ లేవు ఒక విశిష్టమైనటువంటి రూపంగా లేక గుణంగా లేవు ఆయనలో విలీనమైపోయి ఉన్నాయి శ్వేన ఆత్మనా సంతి ఆయన యొక్క స్వరూపంలో శుద్ధ చైతన్య స్వరూపంలో విలీనమైపోయి ఉన్నాయి ఇప్పుడు ఉత్పత్తే ప్రాక్ జగ జగత్తు యొక్క ఉత్పత్తికి పూర్వమునందు అప్పుడు ఆ జగత్తు రూపంగా ఆయన ప్రకటమైనాడు తదా పురుషస్య ప్రాణాదినా విద్యమానైనా జగత్ రూపంగా ఎప్పుడైతే ప్రకటమయ్యాడో జగత్ అంటే ప్రాణము మనస్సే కాబట్టి ఆ ప్రాణాదులు కూడా ప్రకటమయ్యాడు కాబట్టి జగత్ రూపంగా ప్రకటమైన సందర్భంలో ఆ పురుషుణ్ణి సప్రాణ సమనహ అని మీరు వ్యాఖ్యానం చేసిన తన స్వరూపంలో తాను నిలిచి మాత్రం ఈ సప ఈ ప్రాణము ఈ మనస్సు కూడా ఆయన స్వరూపంలో భాగంగా ఇక్కడో ముద్ర ప్రాణం ముద్ర అక్కడో ముద్ర మనస్సు ముద్ర అలాగేమీ ఉండదు కాబట్టి జగద్దు దృష్ట్యా సప్రాణ సమనాహ అని మనం చెప్పినప్పటికీ స్వరూప దృష్ట్యా అప్రాణ అమనాహ అయితే ఈ ప్రాణము మనస్సు ఏమైపోయాయి ఆయనలో కలిసిపోయాయి ఆయనలో కలిసిపోయాయంటే ఆయనలో కలిసిపోయి ఆయనలో ప్రాణంగానూ మనస్సుగానూ ఉన్నాయా ఇప్పుడు మీరు ఆహారం తీసుకున్నారు ఆహారం తీసుకుంటే ఇప్పుడు ఆహారం మీలో కలిసిపోయిందంటే ఉన్న ఆహారం చెట్లో పెట్టిన వస్తువులాగా అలాగే ఉందని అర్థం కాదు మీలో కలిసిపోయిందంటే ఇంకా తన స్వరూపాన్ని తన రూపాన్ని విడిచిపెట్టేసి మీలో కలిసిపోయింది అలాగే ఈ ప్రాణము ఈ మనస్సు అన్నవి యూనివర్సల్ పవర్ అండ్ యూనివర్సల్ నాలెడ్జ్ ఇవి ఆ ఈశ్వరంలో కలిసిపోతాయంటే వతప్రోత భావనలో ఉన్నాయి కలిసిపోయాయి పుట్టుక పుట్టిన తర్వాత ఆయన ఎందుకు ప్రకటన అయ్యాయి పుట్టుకకు ముందు లేకపోతే ప్రళయం తర్వాత ఐశ్వర్యంలో కలిసిపోయాయి కలిసిపోయాయంటే మళ్ళీ అక్కడ కూర్చున్నాయని మీరు అనుకున్నారు ఇది ద్వైతవాదులు ఇలాగే మాట్లాడతారు ఇప్పుడు విష్ణువు యొక్క కడుపులో వీళ్ళందరూ ఉన్నారండి విష్ణు యొక్క కడుపులో వీళ్ళందరూ ఉంటే ఆయనకి పాపం డయేరియా ప్రాబ్లం ఏదో ఉంటుంది వీళ్ళందరూ అక్కడ వీళ్ళందరూ ఆయన కడుపులో ఉన్నారంటే ఈ వీళ్ళు హ్యావ్ ఏ ప్రాబ్లం అలా కాదు వెజ్ ఆల్ ఈ డజంట్ వర్క్ లైక్ దాట్ ఈ విష్ణువులో కలిసిపోయారు అంటే ఇంకా ఆయన కడుపులో తోకల్లాగా అలా కూర్చొని ఉన్నారని కాదు విడివిడిగా జగత్తు ఈశ్వరులో కలిసిపోయిందంటే ఈ జగత్తునంతా లోపల అలా మెదిలిపోతూ ఉందని కాదు అక్కడ అలాగా కేవలం ఈశ్వరుడు మాత్రమే ఉన్నాడు ఏమన్నా అంతకుముందు ఉన్న ప్రాణము మనస్సు ఏమయ్యాయి ఈశ్వరంలో కలిసిపోయాయి కలిసిపోయాయి అంటే ఎలా ఉన్నాయి ఆయనలో కలిసి ఇప్పుడు ఈశ్వరుడు ప్లస్ ప్రాణము ప్లస్ మనస్సు కలిసిపోయి ఉన్నాయా ఇంకా అలాగేమీ లేదు ప్రాణము చైతన్యం నుంచి వచ్చింది చైతన్యంలో కలిసిపోయింది మనస్సు చైతన్యం నుంచి వచ్చింది మనస్సులో చైతన్యంలో కలిసిపోయింది ఇప్పుడు నెక్లెస్ని మీరు కరిగించేశారు కరిగించేస్తే బంగారపు ముద్ద వచ్చేసింది ఇప్పుడు ఈ బంగారపు ముద్దలో నెక్లెస్ ఉందా లేదా నెక్లెస్ ఉంది ఎలా ఉంది బంగారంలా ఉంది ఇంకా నెక్లెస్లా లేదు యాజ్ నెక్లెస్ ఇట్ డెంట్ ఎగ్జిస్ట్ యాజ్ గోల్డ్ ఎస్ యాజ్ గోల్డ్ ఎగ్జిస్ట్ అంటే అర్థం గోల్డ్ లోన్ ఎగ్జిస్ట్ అని ఆ కేవలత్వాన్ని మెయింటైన్ చేయాలి అద్వైత శాస్త్రములో ప్రధానమైనటువంటి ఆగ్రహం ఎక్కడ ఉంటుందంటే కేవలత్వాన్ని మెయింటైన్ చేయాలి అప్రాణహా అమహ కాబట్టి సో ప్రాణాదిమత్వం భవేది ఎప్పుడూ ప్రాణాదినా విద్యమానైన ప్రాణాదిమత్వం భవేత్ సృష్టి అయిన తరువాత ప్రాణము మనస్సు ఉన్నాయి కనుక వాటి దృష్టితోటి పరమేశ్వరుణ్ణి సప్రాణ సమనాహ అని మనం చెప్పినప్పటికీ నతుతే ప్రాణాదయ ప్రావ్యుత్పత్తే పురుషైవ స్వేనాత్మనా సంతి ఉత్పత్తికి ప్రళయం అయిపోయిన తరువాత పురుషుడు శుద్ధ చైతన్య స్వరూపుడు స్వస్వరూపముగా నిలిచి ఉన్నాడో అదేవిధంగా ప్రాణమో మనస్సు కూడా స్వస్వరూపంగా అంటే ప్రాణం ప్రాణంగా మనస్సు మనస్సుగా నిలిచి ఉన్నది అని చెప్పటానికి వీలు లేదు అవి ఆ ఈశ్వరు నుంచి ఆవిర్భవించి ఈశ్వరునిలో పూర్ణంగా విలీనమైపోయాయి అప్పుడేమవుతుంది ఆ పరమే పరమాత్మతత్వము కేవలముగా నిలిచి ఉండు కేవలము ఇట్ ఈజ్ వన్ విథౌట్ ద సెకండ్ ప్రాణము మనస్సు కలిసి ఉన్నాయి అంటే ఇప్పుడు ఇటీ ఎలా అవుతుంది ఎలా ఏంటో తెలుసు కదా మిశ్రమలోహం అవుతుంది మిశ్రధాతు నిగం అన్నట్టుగా సో మిశ్రమలోహం అవుతుంది అంటే ఇప్పుడు ఈశ్వరుడు ప్రాణము మనస్సు మూడింటి యొక్క ఎలా అయితే అవుతుందో ఇట్స్ నాట్ లైక్ తెలిసిందండి సో పురుష ఇవ సంతి అంటే రాగు ఉత్పత్తే ప్రాణాదయ సంతి ఉత్పత్తికి పూర్వము ప్రాణాదులు అంటే ప్రాణము మనస్సు పురుష రూపంగానే చైతన్య పురుషాంతే చైతన్యము అని అర్థం శుద్ధ చైతన్య రూపంగానే ఉన్నాయి అవి ప్రకటమైనప్పుడు కూడా ఓతప్రోత భావచేతం పురుష చైతన్యములందే ఉన్నది సో ఈశ్వరుణ్ణి అ ప్రాణ అమన అని నిర్మోహమాటంగా మనం చెప్పవచ్చు ఈశ్వరునికి ఒక రూపాన్ని మనం భావన చేస్తాం ఆ రూపం ఎక్కడుంది ఈశ్వరుని ఎందే ఉన్నది ఈశ్వరుణ్ణి విడిచిపెట్టి ఏదీ లేదు సో ఆ రూపము ఈశ్వరునియందే ఉన్నది నిజమే కానీ ఈశ్వరుని యొక్క స్వరూపంలో ఆ రూపం కూడా అలాగా అంటిపెట్టుకుని తోకలాగా రూపం రూపంగా ఉంటూనే ఈశ్వరుడికి అతుక్కుని ఉందా నో శక్తి ఏమన్నారు అంటే లాంగ్వేజ్ ని కొంచెం కేర్ఫుల్ గా ప్రయోగించాల్సి ఉంటుంది మాయాశక్తి ఈశ్వరుడిలో ఉన్నది అని మనం చెప్తాం చెప్తే అది సగుణ ఈశ్వరుడు అయిపోతుంది ఎందుకు మాయాశక్తి ఎందుకు అవసరమైంది ఈ జగత్తు కారణము జగత్తు గురించి చెప్పడం సపోజ్ జగత్తు మిథ్య అప్పుడు కారణత్వము ది స్టేటస్ ఆఫ్ కాజేషన్ అదేమవుతుంది అది కూడా మిథ్యం ఇప్పుడు నెక్లెస్ ఉందండి నెక్లెస్ దేంట్లో ఉంది ఇట్ ఈస్ ఇన్ గోల్డ్ బట్ దెన్ వాట్ ఈజ్ దిస్ నెక్లెస్ ఇట్ ఈజ్ నేమ్ అండ్ ఫార్మ్ దెన్ ఇది ఈజ్ దేర్ నెక్వెస్ ఇన్ విోల్డ్ నూ మత్స్థాని మత్స్థాని సర్వభూతాన్ని నటు మత్స్థాని భూతాన్ని అంతే అవును అని మనం సృష్టిని వ్యవహారం చెప్పడం కోసం అలా చెప్తాం వాస్తవంగా అది కాదు విచ్చ కదా ఇచ్చే కాబట్టి కారణత్వము ఇట్స్ నాట్ ఏ రియల్ స్టేటస్ నేను రెండు ప్రశ్నలు అడుగుతా మీరు ఆలోచించండి సరిపడుతుంది నెక్లెస్ ఎక్కడ ఉన్నది దేనియందు ఉన్నది చెప్పండి దేనియందు ఉన్నది నెక్లెస్ బంగారం నందు ఉన్నది బంగారం నందు నెక్లెస్ ఉన్నదా అయిపోయి చూడండి ఇంక ఊరుకోండి యూ ట్రై టు అండర్స్టాండ్ సో అప్రాణ అమనా సో మీరు ఆలోచించేయండి ఇప్పుడు కూడా ఈ వేదాంతమే నిన్న చెప్పాను కదా మళ్ళీ ఇవాళ చెప్తున్నాను యాప్గా శ్రవణం చేసి మీరు భావన చేయాల్సింది యూ హు థింక్ అబౌట్ అండ్ వెంటనే సెటిల్ అవరు వెంటనే ఈ క్షణంలో మీరు ఈ త్రికృతి మాయా సంగతి ఏదో సెటిల్ చేసేయండి అలా యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ థింక్ అబౌట్ ఓకే అత అప్రాణాదిమాన్ పరపురుష కాబట్టి ఆ పరమాత్మయందు ప్రాణము మనస్సు ప్రాణము అంటే యూనివర్సల్ ఎనర్జీ మనస్సు అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ఇవి ఆ పరమాత్మ నుండి ఆవిర్భవించి వాస్తవంగా ఆ పరమాత్మకు ఇది తోకలు కావు దే నాట్ అడెండెమ్స్ ఎడెండార్ ఎడెండెమ్ వాడెవర్ దే నాట్ దే డు నాట్ రిమైన్ అటాచ్డ్ టు ఈశ్వరా ఈశ్వరా ఇస్ అప్రాణ అమన శుద్ధ చైతన్యమే గలదు చాలా దృష్టాంతాలు చెప్పకుండా మళ్ళీ వస్తాయి యథ అనుత్పన్నే పుత్రే అపుత్రో దేవదత్త శంకరుల యొక్క వ్యాఖ్యానం చాలా చాలా సూక్ష్మంగా ఉంటుంది టెప్స్ అంటారు చూడండి బ్రీఫ్గా ఉంటుంది ఇప్పుడు అనుత్పన్నే పుత్రే అపుత్రో దేవదత్త దేవదత్తుడనే ఆయన ఉన్నాడు ఈ దృష్టం నేను ఈ దృష్టాంతం కూడా ఇక్కడ ఉందని నేను గమనించలేదు ఇప్పుడు సడన్గా గమనించాను ఈ దేవదత్తుడికి కళ వచ్చింది నేను రాత్రి కలగన్నాడు ఆ కళలో ఆయనకి కొడుకు కలిగాడు కొంతమందికి ఏదో కొడుకు ఉండాలనో సంతానం ఉండాలనో ఏదో కొంత శాతస్థం ఉంటుంది తప్పేం లేదు ఆ లక్షణం వేరే ఆ లెవెల్ వేరే మనం మాట్లాడుతున్న లెవెల్లో మరి అవన్నీ ఉండవు లెవెల్ని పెట్టుంటుంది నేను ఒక చోట పాఠం చెప్పాను పాఠం చెప్పిన నా పాఠం అయిపోయిన వెంటనే ఒక ఆయన వచ్చి ఏమన్నా శాబ్దం పెట్టాలా అని అడిగారు ఎందుకంటే కాతే కష్టేపుత్ర కాతే కాంత కష్టేపుత్ర నీకు కొడుక నువ్వు మళ్ళీ ఓ తండ్రివా నువ్వు తండ్రివి వాడు కొడుకు మరి ఈశ్వరుడు మాట ఏమిటి ఈశ్వరుడు గ్రాండ్ ఫాదర్ ఇదంతా కూడా మన కల్పన ఎవరు ఎవరికి కొడుకు అందరూ ఈశ్వరుని యొక్క సంతానమే అని ఏదో పిచ్చి ధోరణిలో చెప్పే పాఠం ఆ శ్లోకం అలా ఉంది నేనేం చేయను అంతా ఇందరోజు ఇప్పుడు నేను శ్రాద్ధం పెట్టడానికి చాలా కోపంగా కోపంగా నేనన్నాను మీరు పెట్టాలి మరి నువ్వు చెప్పిన పాఠం ఏంటంటే అంటే నేను చెప్పిన పాఠం నీ మనస్సుకి అర్థమయ్యే వరకు శ్రాద్ధం పెట్టవా ఆ తర్వాత కాబట్టి అనుత్పన్నే పుత్రే అపుత్రో దేవదత్త దేవదత్తుడు ఉన్నాడు దీనికి నిన్న రాత్రి కళ వచ్చింది ఆ కళలో ఆయనకి కొడుకు కుట్టాడు అయిపోయింది ఇప్పుడు మొన్నడు కుదరిని నిద్రలేచాడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఆ కొడుకు కళలో కొడుకు ఉన్నాడు కదా కళలో స్పేస్ ఉంది కళలో ప్రపంచం ఉంది కదండి ప్రపంచం ఉందంటే స్పేస్ ఉంది ఆ స్పేస్ ఎక్కడి నుంచి వచ్చింది వీడి చైతన్యం నుంచి వచ్చింది టైం ఉంది కళలో అది ఎక్కడి నుంచి వచ్చింది వీడి చైతన్యం నుంచి వచ్చింది కళలో రోడ్లు కార్లు బస్సులు ఇవన్నీ ఉన్నాయి భార్య కూడా ఉంది కళలో కళలో ఉన్న ఈ రోడ్లు బస్సులు ఇవన్నీ ఉన్నాయి అవి నుంచి వచ్చాయి చైతన్యం నుంచి వచ్చాయి తర్వాత కళలో ఉన్న వస్తువులకి ఈ ఏజ్ ఉంటుంది కళలో బిల్డింగ్ కళలో కొడుకు పుట్టి కొడుకు కళలో నైబర్ని కలిశాడు అనుకోండి కళలో నైబర్ని కలిశాడు ఆ నేబర్ ఫిఫ్టీ ఇయర్ ఓల్డ్ నైబర్ ఇప్పుడు ఆ కళలో ఆ కళలో నైబర్ అప్పుడే పుట్టాడు కదండి వాడు వయసు కథ కళలో నేబర్ వయస్సు ఎంత ఒక్క క్షణం ఎందుకంటే అప్పుడే పుట్టాడు కదా అప్పుడు ఒక్క క్షణమే వాడు వయస్సు ఇప్పుడు రాత్రి మూడు గంటల ఒక నిమిషానికి కళ చూశాడు ఆ క్షణంలో నేబర్ని కలిసాడు ఇప్పుడు కళ ఆ నేబర్ వయస్సు ఎంత ఒక్క క్షణం కానీ ఒక్క క్షణం వయస్సు ఉన్నట్టుగా భావన చేస్తాడా యాభై ఏళ్ళు వయసు ఉన్నట్టుగా భావన చేస్తాడు అంతే కదా కాబట్టి కళలో టైం ఉంది కళలో స్పేస్ ఉంది కళలో పదార్థాలు ఉన్నాయి ఇప్పుడు ఈ కళలో ఉన్న పదార్థములన్నీ ఏమిటి ఈనే వీడే కళలో ఉన్న పదార్థములు కూడా వీడే తర్వాత కళలో భార్య ఎవరు తానే కళలో కొడుకు పుట్టాడు ఆ కొడుకే ఎవడు తానే కాబట్టి తన నుండి ఈ కళ అనే ప్రపంచం ఈ కళ ప్రపంచమంతా కూడా తన నుండే పుట్టింది ఇప్పుడు కళలో వీడు సపుత్ర కదా కళ నుంచి బయటకు వచ్చాడు ఇప్పుడు వీడు ఈ కళలోని పుత్రుడు ఎవరి నుంచి పుట్టాడు దేవదత్తుల నుంచి పుట్టాడు కళలో దేవదత్తులు ఏమిటి సపుత్ర సపుత్ర ఇప్పుడు దేవదత్తులు ఏమిటి పుత్రుడు లేనివాడు ఆహా అయితే నిన్న రాత్రి కళలో పుత్రుడు దేవదత్తుడు నేబర్ నుంచి పుట్టాడా ఏమి కాదు నిన్న రాత్రి కళలో పుత్రుడు ఎక్కడి నుంచి పుట్టాడు దేవదత్తుడి చైతన్యం నుంచి దేవదత్తాడు అనే చైతన్యం నుంచే పుట్టాడు మరి నిన్న రాత్రి కళలో పుత్రుడు దేవదత్త చైతన్యం నుంచి పుడితే ఈ దేవదత్త చైతన్యాన్ని కొట్టుకుని సపుత్రహానాలు కానీ అపుత్ర అంటావేమి సపుత్రహ ఎప్పుడు కళ ఉన్నప్పుడు కల అయిపోగానే సృష్టి ఉన్నప్పుడు ఈశ్వరుడేమిటి సప్రాణ సమనా సృష్టి పూర్తవగానే అదే ప్రళయంగాగానే లేకపోతే ప్రాగుత్పత్తే కుట్టడానికి ముందు సృష్టికి పూర్వం ఈశ్వరుడేమిటి అప్రాణ అమనా ఏం దృష్టాంతం భాష్యకారుల దృష్టాంతం నేనేవో ఏవేవో బంగారం అని మరొకని మరోటని దృష్టాంతాలు నేను చెప్తున్నాను ఆయన ఎంత సింపుల్ దృష్టాంతం ఇచ్చారో చూడండి కాబట్టి ఈశ్వర కేవల శుద్ధ చైతన్య స్వరూపుడు పరమేశ్వరుడు ఇంకా పర్వాలేదు అంత ఇంకా లాక్కండి అలాగా అలా తెలుసుకోండి ఆ ప్రాణం చైతన్యమే కలగండానికి ప్రాణం ఎక్కర్లేదు కలగండానికి చైతన్యం కావాలి చైతన్యం వీరి చైతన్య స్వరూపుడే సమస్య కాదు తర్వాత శ్లోకం ఏ తస్మాజాయే ప్రాణ మనస్సర్వేంద్రియాణి చ యుర్జ్యోతిరాపహ పృథివీ విశ్వశారిణీ హే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే చాలా చిత్రమైన వ్యాఖ్యానం వేదాంతం యొక్క వ్యాఖ్యానం అలాగే ఉంటుంది ఆశ్చర్యకరంగా ఉంటుంది వేదాంతం అంటే ఆశ్చర్యం ఏతుంది ఆశ్చర్యవద్ వదతి ఆశ్చర్యవత శృణోతి అని కఠోపనిషత్తులో చెప్తారు గీతాచార్యులు కూడా చెప్తారు ఎందుకంటే ఆ పారాడాక్సెస్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు బంగారము నెక్లెస్ దేని నుండి పుట్టినది బంగారము నుండి పుట్టినది నెక్లెస్ బంగారమునందు ఉన్నదా లేదు ఇప్పుడు నెక్లెస్ మరో నుండి పుట్టి ఆ కారణంగా బంగారమునందు లేదు అని చెప్తున్నామా మనం లేదు ఎక్కడో ఇంకో దాని నుంచి దేని నుంచో పుట్టిందనుకోండి బంగారంలో లేదని అదే అదో పద్ధతుంది అలా చెప్పట్లేదు ఎక్కడోసెస్ పుట్టింది బంగారాన్ని ఉండే అయినా బంగారంలో లేదు అదేవిధంగా ప్రాణము మనస్సు ఎక్కడి నుంచి పుట్టే ఈశ్వరునించి పుట్టే అయినా ఈశ్వరుని ఎందు ప్రాణము మనస్సు వాస్తవంగా లేదు మిథ్య నిత్య ఇదంతా మిథ్య నిత్యను ఆ విధంగా అర్థం చేసుకోవాలి నిత్యను అర్థం చేసుకుంటే సరిపడుతుంది సో అవతారిక కథంతే నీ ప్రాణాదయ్యే సో దట్ యస్మాత్ అంతవరకు అవతారిక అంతవరకు అవతారిక ఏతస్మాత్ అని ఇంకా మంత్ర వ్యాఖ్యాన ఇప్పుడు అప్రాణ మనహని చెప్పారే అంటే ఆ పరమేశ్వరుని ఎందు ప్రాణము మనస్సు లేవు ప్రాణము మనస్సు అనేవి టెక్నికల్ వర్డ్స్ యూ హ్ టు కేర్ఫుల్లీ నోటీస్ దాక్ట్ ప్రాణము అంటే యూనివర్సల్ ఎనర్జీ మనస్సు అంటే హిరణ్యకర్ భా సో యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ఈ రెండు వాస్తవంగా వాస్తవంగా లేవని భాషిస్తున్నాయే తప్పిస్తే వాస్తవంగా ఈశ్వరుని ఎందు లేవు అంచేతనే ఈశ్వరుణ్ణి అదే పరబ్రహ్మను అప్రాణ అమనహని మనం చెప్తాం ఎలా లేవండి వై దే ఆర్ నాట్ దేర్ ఈజ్ ఇట్ బికాస్ ఈశ్వరుమోలు ఉన్నాడు ఈ ప్రాణము మనస్సు మరో చోటి నుంచి పుట్టాయి కాబట్టి ఈశ్వరుని ఎందుకు లేదు అలా అలా అనుకుని పోతారేమో అలా కాదు ఈశ్వరుణ్ నుంచే పుట్టాయి అయినా కూడా ఈశ్వరుని ఎందు లేవు అనే విషయాన్ని ఈ మంత్రంలో చెప్తున్నారు సో కథం తే నసంతి ప్రాణాదయ ఇత్యతే తే ప్రాణాదయ కథం నసంతి ఏ విధంగా ఈశ్వరుని ఎందు లేవు వాస్తవంగా లేవు అని చెప్తున్నారు ఇప్పుడు తెర మీద కనపడ్డ బొమ్మలు వాస్తవంగా మన కాంతిలో లేవు ఎందువల్ల ఫిలిం కాంతిలో పెట్టినప్పుడు వచ్చాయి అందువల్ల లేవు చూడండి ఎలా చెప్తున్నారో సమాధానం కాంతి నుంచి వచ్చాయి కాబట్టి కాంతిలో లేవు మీరు ఏమని చెప్పే అవకాశం ఉంది ఒక్క లోతుగా ఆలోచించకపోతే ఏమని చెప్పే అవకాశం ఉంది కాంతి నుంచి వచ్చాయి కాబట్టి కాంతిలో ఉన్నాయి అని చెప్పే అవకాశం ఉంది కదా అలా చెప్పారంటే మీకు వేదాంతులు కాదన్నమాట ఇక్కడ కథంతే నీచ్యతే యస్మా ఎందువల్లంటే చూడండి ఏతస్మాజ్ జాయతే ప్రాణ ఈ అక్షర పరబ్రహ్మ నుండే ప్రాణము మనస్సు సర్వ ఇంద్రియాన్ని అన్ని ఇంద్రియములు ఖం వాయు ఖం అంటే ఆకాశము వాయువు జ్యోతి అంటే అగ్ని ఆపహా జలము పృథివీ ఈ పంచభూతములు పృథివీ ఏమిటి విశ్వశారిణి ఈ సకల చరాచర ప్రాణులను తన ధరిస్తూ ఉన్నటువంటి ప్రతిది ఇవన్నీ పుట్టేవి ఇది సృష్టి ప్రక్రియ ఈ ప్రక్రియని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆ ఈశ్వరం నుంచి మొట్టమొదట ఒక ఒక వరుసగా చెప్తాం ఎందుకు చెప్తామంటే అర్థం చేసుకోవటం కోసం ఇప్పుడు బంగారం నెక్లెస్ అంటే బంగారమే అంతకంటే వేరే ఏమీ కాదు అని చెప్పాలి అందుకోసం ఎలా చెప్తామంటే చూడనైనా బంగారం తీసుకుని కరిగించి ఒక మూసలో పోస్తే ఈ నెక్లెస్ వచ్చింది అని చెప్తే వాడు కనుక వేదాంతము యొక్క అవగాహన లేనివాడైతే వాడు ఏమనుకుంటాడంటే నెక్లెస్ పుట్టిన క్రమం మనకి ఈయన బోధించాడు అని అనుకుంటాడు వాడు అలా అనుకుంటాడు కానీ అది కాదు బోధిస్తా అక్కడ అక్కడ బోధించింది ఏంటంటే వారు ఎదువడా నువ్వు నెక్లెస్ నెక్లెస్ ఏదనుకుంటున్నావో అది బంగారము తక్క మరి కాదు అని బోధ ఇప్పుడు ఇక్కడ నేనేం చెప్పబోతున్నానంటే అక్షర పరబ్రహ్మ ఉన్నది ఆ అక్షర పరబ్రహ్మ నుండే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ పుట్టింది ఆ అక్షర పరబ్రహ్మ నుండే యూనివర్సల్ ఎనర్జీ పుట్టింది ఆ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అండ్ యూనివర్సల్ ఎనర్జీ కలిపితే హిరణ్య అంటారు కలిపి అంటారు విరదీసి అంటారు ఎలా అన్నా పేర్లు వాడుతూ ఉంటారు సో ఆ యూనివర్సల్ పురుష ఇంటెలిజెన్స్ ఉంటే మరి పురుషుడు అంటారు కదండి ఇప్పుడు ఇంటెలిజెన్స్ పురుషుడని ఎవరంటారు ఇంటెలిజెన్స్ అండ్ ప్రాణ రెండు ఉంటే పురుషుడని అంటారు అదే యూనివర్సల్ పురుష కాస్మిక్ పర్సన్ కాస్మిక్ పర్సన్కే హిరణ్య గర్భుడు అని పేరు కాబట్టి యూనివర్సల్ ఇంటెలిజెన్స్ యూనివర్సల్ ఎనర్జీ పుట్టింది అంటే అర్థం సో కాస్మిక్ పర్సన్ పుట్టాడు అని అర్థం కాస్మిక్ పర్సన్ పుట్టాడంటే ఆయన నోట్లోంచి పుట్టాడుమో చెవిలోంచి కాదు అక్షర పరబ్రహ్మయే ఈ గుణాలని మాయాశక్తి చేతను మాయాశక్తిని ఉపాధిగా స్వీకరించినప్పుడు హిరణ్య గర్భ రూపంగా కాస్మిక్ పర్సన్ రూపంగా అవతరించినది ఇప్పుడు ఈ కాస్మిక్ పెర్సన్ నుండి మీకు సూక్ష్మభూతాలు పుడతాయి ఇంద్రియానిచ ఇంద్రియములు అంటే సూక్ష్మభూతములు సూక్ష్మభూతములు అంటే ఏమిటి శబ్దము రూపము రసము సారీ వరస శబ్దము స్పర్శ రూపము రసము గంధము శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ సూక్ష్మ పంచభూతములు పుట్టాయి ఈ సూక్ష్మభూతముల నుండి స్థూల భూతములు పుడతాయి ఇప్పుడు స్థూలం నుంచి సూక్ష్మం పుడుతుంది గింజ నుంచే చెట్టు పుడుతుంది లేదండి చెట్టు నుంచి గింజ పుడుతుందని తర్వాత మాట అది తర్వాత మాట ముందు గింజ నుంచే చెట్టు పుడుతుంది మన వేదాంతంలో గింజ విత్త విత్తు విత్తు ఇస్ ది ఆరిజిన్ ఆ విత్తి ఏమిటి మొత్తం జగత్తుకి విత్తి ఏమిటంటే హిరణ్య ఆ హిరణ్య గర్భుడి నుంచి సూక్ష్మభూతాలు పుడతాయి సూక్ష్మభూతాల నుంచి స్థూల భూతాలు పుడతాయి ఆ స్థూల భూతాలలో బాగా స్థూలమైనది పృథివీ ఆ పృథివీ మీదనే ఈ దేహం ఆ పృథివీ నుంచే వచ్చింది ఈ దేహంతో తాతాత్మ్యాన్ని చెంది నేను జీవుణ్ణని చెప్పేసి మనం ఆ పృథివీ మీదనే నిలిచి ఉన్నాము విశ్వస్యారి ఇది దీన్ని బట్టి ఒకడు అనుకుంటాడు ఓహో ఇవన్నీ లభిటేయా ఇదే ఇదే అని వీడనుకుంటాడు ఒకడనుకుంటాడు అది కాదు దాని తాత్పర్యం దాని తాత్పర్యం ఏంటంటే వరు వెర్రివాడగా నీవు దేహం అని इधर पृथ्वी मतमे पृथ्वी मिलन भूतमी कल भूताे सूक्ष्म भूतमल कंटे भिन्न आ सूक्ष्मूतम आकास्मिक पर्सन कंटे भिन्न अकास्मिक पर्सन पक्षर परब्रह्म कंटे भिन्न काबाटी जगत् कपिस्ते नामूपाल वास्तव का అందుకోసం ఇది ఈ క్రమాన్ని చెప్పారు అర్థమైంది కదండి సృష్టిక్రమాన్ని ఎందుకు బోధించారంటే కాస్మాలజీలో కాస్మాలజీ మోడర్న్ సైన్స్ దాంట్లో సృష్టి క్రమాన్ని దేనికోసం బోధిస్తారు క్రమాన్ని చెప్పడం కోసమే క్రమాన్ని బోధిస్తారు మీకు ఆ క్రమాన్ని బోధించి ఆ క్రమజ్ఞానమే అక్కడ తాత్పర్యం ఏ విధంగా పుట్టే తెలుసుకోవడమే అక్కడ తాత్పర్యం కానీ ఇక్కడ తాత్పర్యం అది కాదు ఇక్కడ తాత్పర్యం ఏంటంటే ఈ క్రమంలో బోధించబడిన స్టేజెస్ అన్నీ కూడా కల్పితములే ఇప్పుడు కళ ఉండండి కళలో వీడి కొడుకు పుట్టాడు ఆ కొడుకు పెళ్లి చేసుకున్నాడు వాడికి ఇంకో మనవుడు పుట్టాడు ఇప్పుడు ఈ కొడుకు ఈ మనవుడు ఎక్కడి నుంచి పుట్టాడు వీడి నుంచే పుట్టారు కాబట్టి వీడే మూలం అలాగే ఈ జగత్తంతా కూడా ఆ నుంచి పుట్టినది కాబట్టి మనం దీన్ని కార్యేన శృంగేన మూలమన్విచ్ఛ శృంగేన మూలమన్విచ్ఛ అని చాందో ప్రక్రియ శృంగము అంటే కార్యం ఆ ఎఫెక్ట్ మేము ముందు కనపడుతూ ఉంటుంది కంటికి కనబడిది ఎఫెక్టే కారణం కంటికి కనపడదు మీకు కంటికి కన ఉండే ఆ జీవశక్తి మీకు కంటికి కనపడదు మరి చెట్టు శుభ్రంగా కనపడుతుంది సో కంటికి కనపడి నువ్వు పట్టుకో పట్టుకుని దాన్ని శృంగము అంటారు ఆ శృంగాన్ని పట్టుకుని అక్కడే నిలిచిపోతే వాడు అజ్ఞాని నామరూపాలను పట్టుకున్నట్టు ఊకని పట్టుకున్నట్టు నామరూపాలు నామరూపాలు దేర్షో వాటిల్లో సత్త లేదు అంటే వాటిల్లో సారం లేదు నిస్సారం సో ఆ శృంగాన్ని అంటే కార్యాన్ని పట్టుకుని రేలాడవద్దు ఆ కార్యాన్ని పట్టుకుని వెంటనే కారణం దగ్గరికి వెళ్ళు కార్యదృష్టి నుండి మనస్సును కారణ దృష్టి వైపుకు మళ్ళించు మనిషి కార్యదృష్టిలో బతికేస్తూ ఉంటాడు వేదాంతము కారణ దృష్టిని నేర్పే ప్రయత్నం చేస్తుంది నెక్లెస్ అంత అనే బతికేస్తుంటే వారి వెరివాడ నెక్లెస్ కాదురా బాబు బంగారం అని చూడడం ఆరంభించు అదేవిధంగా విశ్వస్యారిణి పృథివీ ఈ పృథివీ ఉన్నదే ఇది కార్యము సమస్త జగత్తు సమస్త ప్రాణులకు తన ఉనికిని కల్పిస్తోంది సమస్త ప్రాణుల యొక్క ఈ పృథివి నుంచే పుడుతోంది ఈ పృథివీ ఇతర భూతములు కలిసి ఇది కార్యము దాని నుంచి కారణానికి వెళ్ళు ఒక్క ఉదుట వెళ్ళగలవా వెళ్ళొచ్చు ఒక్క ఉదుట వెళ్ళొచ్చు ఒక్క ఉదుటిన వెళ్ళడం అంటే హనుమంతుడు జంప్ చేసినట్టుగా ఈ పృథ్వీ విశ్వస్యధారిణి దగ్గర మొదలుపెట్టి ఒక్క జంప్ చేసి మీరు పరబ్రహ్మలో పడొచ్చు వెళ్ళి యూకన్ డూ దాని చాలా వివేకం అవసరం స్టెప్ వైజ్ చెప్తే బాగుంటుంది తేలిక మెట్లు మెట్లు వేసినట్టుగా సో ఈ పంచభూతములు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ పంచ సూక్ష్మభూతముల నుంచి వచ్చాయి ఓయా ఇట్ సౌండ్స్ లాజికల్ పంచసూక్ష్మభూతాలు అక్కడి నుంచి వచ్చాయి కాస్మిక్ పర్సన్ ప్రాణ మనహ అక్కడి నుంచి వచ్చాయి యా ఇట్ సౌండ్స్ లాజికల్ ఆ ప్రాణ మనహ ఎక్కడి నుంచి వచ్చాయి అక్షర పరబ్రహ్మ నుంచి వచ్చాయి ఆహా స్వై సమస్త జగత్తు కూడా అక్షర పరబ్రహ్మ ఎందు భాషించుతున్నది కాబట్టి మన ముందు జగత్తు రూపంగా ఏది కనపడుతోందో అది వాస్తవంలో అక్షర పరబ్రహ్మయే ఏది జగత్తను అనుకుంటున్నావో అది పరబ్రహ్మయే వాసుదేవ సర్వం సర్వము వాసుదేవందే సర్వము ఈశ్వరుడే అని ఈ క్రమాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతాం ఇది క్రమతాత్పర్యం అది సో దీన్ని మనం భాష్యకారులు చెప్పిన విధంగా అర్థం చేసుకున్నాము ఏ